సురచితంగా కాపాడి సమయానికి తన మీ సన్నిధి నడిపించినందుకు మీకు ఎంతో వర్ణాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాలం నా ప్రభావ మీ మనస్థితించలాగిన గనపరచలాగా మీ యొక్క వాక్యం విని బలపరచలాగా సహాయపడండి తండ్రి మీ యొక్క వాక్యాన్ని వినాలా దాని పాటించి జీవించాలా ప్రకటించాలా ప్రభావ అటువంటి జీవితం మకాని గురించి ప్రార్థిస్తున్నాం ఇంకా అనేకులు తన మళ్ళీ ఇందులో పాలు పొందలాగన వాళ్ళని నడిపించి బహిమందని ప్రార్థిస్తున్నాం ఒక మంచి అవకాశం ప్రభా పొందడానికి వాక్యంలో తండ్రి బలపడేలాగా తండ్రి సహాయపడండి అయినా మీ అయమార్థంగా మన నెలలో పెట్టుకోండి ప్రభా ఇదేనా సాయంత్రం ప్రభావం విశాఖపట్నం ప్రాంతానికి పాడేరు ప్రాంతానికి వెళ్తున్నాం ట్రైబల్ బెల్ట్ కింద మీరే నడిపించండి మార్గం సరళన చేయండి ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి ప్రభా అక్కడ మనుషులు వాక్యానికి స్పందించి రక్షణ పొందేలాగా వారి జీవితాలు మీకు సమర్పించుకోవాల సేపడండి ప్రతి చీకటి దురాత్మక శక్తులను సుకరిస్తానని కద్దిస్తున్నాం అక్కడ ఉండడానికి వీలు చేసినానికి ఆజ్ఞాపిస్తాం వీలుకుండా చాలా ప్రభా మనుషులు స్వస్థత పొందాలని తీసుకోవాలా ప్రభావం ఏదేమను రాకపోకలతో ప్రభు ఎటువంటి ఆటకాలు ఎక్కడా కాపాడండి సమయానికి ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో మీరే మా నాయకులుగా నేను అనిపించండి మరి మార్గంగా పెట్టుకొని రాక వరకుగా పరుచుకోమని ఏనానో ప్రార్థిస్తున్నాం తండ్రి నా ప్రాణ ప్రియుడాభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నా ప్రాణ నా యేసు ప్రభువా నా నాజీవిత అంకితం నీకే నా ప్రి నా జీవితం అంకిత నీసము సా ీని నా హృదయములో సత్యము సామాజములో నా హృదయములో దాచిం చలెను ప్రభు దాచి చలెను ప్రభు స్తుగముగా నూతన గీతమునే పాడేదా నే పాడేద నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకేనా జీవితం అంకితం నాయుడ నీకున్న తలంపులు బహు విస్తార మూలైయున్నవి నాయడ నీకున్నా తలంపులు బహువిస్తారములైయున్నవి వాటిని వివరించి చెప్పాలిని వాటిని వివరించి చెప్పాలిని అవి అన్నియును అన్నీయును లెక్కకు మించినవైయున్నవి అయ్యున్నవి నా ప్రాణప్రియుడ నాయ ప్రభువా నా జీవితం అంకితంజీవితం అంకిత నా ప్రాణప్రియుడ నాయ ప్రభువా నాజీవితం అంకిత అంకిత ప్రైజ్ గార్డ్ అన్న థ్యాంక్ యూ వాకింగ్ ఎస్జియా ఫార్టీ చాప్టర్ లో నైన్త్ వచ్చినము ఎస్జియా ఫార్టీ నైన్ ప్రారంభిస్తాం పశుధర ప్రేమల దేవా కృపణ తండ్రి సేవా ఇసు ప్రభాకలు ఎక్కడైన పందినాలు కృతజ్ఞత స్థుతులు స్తోత కలలియ రజ పరిశుద్ధ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీ చేభ దేవా ప్రభా మరి యొక్క వాక్యం ధ్యానిస్తున్నా కాదు ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపించేట ముఖ్యంగా ప్రభా నా ఆత్మీయమైన ఆత్మీయమైన చూడండి స్వస్థ పరిచయం ఈ వాక్యంలో ఉన్నది ప్రతిది కూడా ప్రభా మేము వాటి పాటించడాక సాయపడమని ప్రార్థిస్తుంటారు దేవాభు ఈ వాక్యం విన్న ప్రతి మరి వారిని అందరినీ కూడా ప్రభా నువ్వు ఎప్పుడో ఏర్పరచుకున్నావు అండి ఆ ఏర్పాటులో ప్రభా మీ మంత్రం ఉండేలాగా సాయపడం అని ప్రార్థిస్తుంటండి దేవ యేసు ప్రభా మరి ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభా దే వాయిసు ప్రభా నా యొక్క నౌటిని తాచిముట్టి స్వస్థ పరిచయ నీ యొక్క నోటి మాటలు నా యొక్క నోట్లు పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా దే వాయిస్ నీ యొక్క జ్ఞానం చేతమా నాకు నడిపింది దయచేసి మరి తండ్రి దేవ యసు పరిశుద్ధత్వం మాకు తోడ ఇండి నడిపిస్తారని ఏ చూకొచ్చిన నామంలో ప్రార్థించండి ఆన్లైన్ ఐజ్ ఫార్టీ నైన్త్ వర్స్ లో సిను సువాత ప్రకటించు చిన్న దాన ఉన్నత పర్వతము ఎక్కుము ఎరిసలేము సువార్త ప్రకటించుతున్నదానా ప్రకటించు బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపు అని ఇదిగో నీ దేవుడు ఇదిగో నీ దేవుడు అని యూధ పఠనముకు ప్రకటింపుము చూసుకుంటే హియర్ ఈజ్ యువర్ గాడ్ అనమాట సియోను పర్వతం కోసం మాట్లాడుతుంది సియోను పర్వతము సువార్త ప్రకటన చేయించున్నదానా సియోను పర్వతం అంటే ఆల్మోస్ట్ మనకు తెలిసిందే లక్ష నలభై నాలుగు వేల మంది శివని పర్వతం పైన ఉండగలుగుతారనమాట వాళ్ళు అయితే ఇక్కడ ఈ వచనం అంతా చూసుకుంటే ఐజియా ఫార్టీ మొత్తం చూసుకుంటే ఏ విధంగా ఉందంటే ఈ వాక్యము దేవుని కోసమే మాట్లాడుతుంది కాబట్టి ప్రతి చోట్ల ఆయన కోసమే మనం శువత ప్రకటన ఎందుకంటే ఆయన రాకడం ఎంతో సమీపంలో ఉంది కాబట్టి ఆయన రాకడం కోసము ఇంకా శాలవేషన్ కోసం మనము ప్రకటన అందుకే ఇది ఆదాయం మొత్తం ఐజియా ఫార్టీ చాప్టర్ లో చదివినప్పుడు ఫార్టీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనకు సేమ్ ఈ ప్రవచనము ఎక్కడంటే మనకు మాథ్యూ థర్డ్ చాప్టర్ లో తెలుస్తుంది అనమాట థర్డ్ చాప్టర్ ఎందుకంటే థర్డ్ చాప్టర్ లో బ్యాప్తిజం ఇచ్చే కోసం ఉందనమాట ఆ దినంలో బ్యాప్తిజం ఇచ్చే వ్యూహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించుచున్నది మారుమంచ్ పొందుడి ఆ అరణ్యంలో ప్రకటించుచున్న ప్రకటించుచున్న ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆ త్రోవలు సరళం చేయుడి చూడండి ఆ ఈ వాక్యం ఏమని చెప్తుందంటే సియోను పర్వతాన్ని సియోను తువాత ప్రకటన చే అంటే సియోని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు వాళ్ళకు మాత్రమే దేవుడు చెప్తున్నాడు ఎందుకనంటే వాళ్ళకు మాత్రమే ఆ యొక్క క్వాలిటీస్ ఉన్నాయి ఆ వాళ్ళకు ఉండే అంటే ప్రతి విషయంలో అన్ని విషయంలో తగ్గించుకోవడం ఒకటి ఇంకా ప్రతి విషయంలో దేవుని యొక్క మాటకి విజేతగా కలిగి నడుచుకోవడము వాళ్ళు మాత్రమే శివుని పర్వతం పైన ఉండగలుగుతారు వాళ్ళే శోత ప్రకటన చేయగలుగుతారు అనమాట అందుకే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నారు ఎప్పటి నుంచో ఏర్పరచుకున్నాడు ఈ ప్రవచనాల అంటే ఆ బైబుల్ చూసుకుంటే కూడా మనము పెద్ద ప్రవృతులు చిన్న ప్రవృతులు ఆ వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు కూడా సాక్రిఫైస్ చేసుకున్నారు ఎవ్రీథింగ్ ప్రతి చోట్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మహిత నడిపింపబడ్డారు కాబట్టి వీళ్ళంతా ఎట్లా ఇంకా దేవుణ్ణి గట్టిగా పట్టుకొని వెళ్ళినారనమాట ఇంకా అసలు ఆయన వదిలలే వాళ్ళంతా లోకాన్ని ధృణీకరించుకున్నారు కానీ వాళ్ళు కేవలం దేవుని వైపు చూసినారు దేవుని వైపే వాళ్ళు నడిచినారు అనేకుల్ని దేవుని వైపు నడిపించినారనమాట వీళ్ళంతా శివును అందుకే దేవుడు వాళ్ళని ఎప్పుడు ఉన్నత పర్వతం మీదనే ఎక్కిస్తారు అనమాట అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తలాగానే పెడతారు అనమాట వెళ్ళినా వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా తలాగానే ఇక్కడ చూడండి ఎరుచులేము సువాత ప్రకటించుచున్న దాన బలముగా ప్రకటించుము భయపడకుము ఈ యొక్క సంఘం ఆంగ్రిగేషన్స్ వారు మరి ఈ యొక్క జనమంతా కూడా వాళ్ళు కూడా అందులో నుంచి కూడా దేవుడు కొంతమంది నేర్పరచుకున్నారు కాబట్టి దేవుడు ఆయన కనికరం చేత ఆయన కృప చేత కొంతమంది బిడ్డల్ని రక్షించుకున్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా చువత ప్రకటన చేసడం అంటారు లాస్ట్ మూమెంట్లలో కాబట్టి ఇక్కడ చూసుకుంటే మాత్రము బలంగా ప్రకటించము భయపడక ప్రకటించము ఇదిగో మీ దేవుడు ఈ యూధ పఠనముకి ప్రకటన అంటే యూధ పట్టణం వారికి ప్రకటించమంటున్నారు వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కానీ వాళ్ళు దేవుని యొక్క సువార్త ప్రకటన చేయడానికి వెనుక ముందు ఆడుకుంటారు ఎందుకంటే ప్రతి విషయంలో భయం ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారా వెనుక పడిపోతాం అంటారనమాట కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ యూధ యూధ ఈ యూదులు ఈ యూధ వాళ్ళంతా దేవునే మర్చిపోయినారు వాళ్ళు దేవుని మర్చిపోన్నారు కాబట్టి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క స్వాత ప్రకటన చేయమంటున్నారు అంటే వాళ్ళకి ఏం సరిగా తెలియదు కాబట్టి మరి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క శువాత ధైర్యంగా ప్రకటన చేయమంటున్నారు అంటే వాళ్ళు లోకరీతిగానే ఉండిపోవడము ఇష్టం ఇచ్చినట్లు ఉండడం ఆ కాలంలో మనం చూసుకుంటున్నాం కదా మోజస్ కూడా అంతమంది జనాలు నడిపించినారంటే ఆయనలో దేవుడి ఉండి దేవుని యొక్క ఆత్మచేత ఆయన నడిపింపబడినారు వాళ్ళందరినీ కూడా నడిపించినారు అంటే అందులో ఇజ్రాయల్స్ ప్రజలు ఉన్నారు ప్రతి వాళ్ళు అందరినే ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఆత్మచిత్ర మాత్రమే మోదస్ నడిపించగలిగినారు అందరినీ మరి ఇక్కడ కూడా చూసుకుంటే దేవుడు ఎంతో మంది శివుని పర్వతము అంటే శివుని గుంపుగా ఏర్పరచుకున్న ఎంతో మంది ఉన్నారు మరి ఆయన అంటే దేవుని దృష్టికి ఎవరైతే ఆ ప్రియులై ఉంటారో వాళ్ళకి మాత్రమే దేవుడు ఇవన్నీ అపజెప్తూ ప్రతి పని విషయంలో ఎందుకంటే మనం ఇది అక్కడ కూడా చూసినాము ఉంటుంది ఎందుకంటే ఈ సియోను వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు నీవు నా దృష్టికి ప్రేయుడవైనందున గనుడ నేను నేను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతి మనుషులను అప్పగించుచున్నాను ఎందుకంటే దేవుడు ప్రేమించింది కాబట్టి మోసకి అంత మంది జనాన్ని అదే రీతిగా ఈ రోజు కూడా దేవుడు ఎంతో మందిలో ఈ లోకంలో ఎంతో మంది ఉన్నాడు ఆయన అందరినీ పిలుచుకున్నట్టు నేర్పరచుకోబడిన వారు మాత్రం కొంతమంది కదా ఆ కొంతమందికి కొంతమందిని దేవుడు అప్ప చెప్తున్నా అనమాట ఎందుకంటే దేవుని దృష్టికి వాళ్ళు రిగుడైనందుకు గనుడు కాబట్టి నేను నేను ప్రేమించుతున్నాను గనుక నీకు ప్రతి మనిషిను అప్పగించుతున్నాను సో ప్రతి వారిని దేవుడు అప్పగిస్తున్నా అనమాట ఎవరికంటే సీఎని వారికే నీ ప్రాణముందుకు ప్రతిగా జనమును అప్పగించుచున్నాను మనకి కావాల్సింది ఆత్మ రక్షణకి రావాల్సిందే ప్రతి ఆత్మ రక్షణకి రావాలి అనంటే ప్రయాసంతో చేయబడాల్సిందే కానీ ఇంతవరకు ఎలాంటి ప్రయాసం లేకుండా వాళ్ళు శ్రమలు ఇంతవరకు అయితే ఏది రాలేదు ఒకవేళ అలాంటి సమయంలో దేవుడు కాపాడతాడు ఎందుకంటే ఆయన ఒక వాగ్ద్రం చేసిన దేవుడు మనకి ఎందుకంటే ఉన్నత స్థలంలో ఆయన నిలబెట్టిన దేవుడు ఉన్నత పర్వతం మీద ఎక్కువ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన తలగానే పెడతానంటున్నాడు కానీ ఇక్కడ ఎరిశలీ ఒకటి యూదవాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఐజయ ఫస్ట్ చాప్టర్ లో మనకు తెలుస్తుంది ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ అండ్ సెకండ్ సెకండ్ వచనంలో ఉంటుంది అనమాట మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియోగము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు చూడండి దేవుడు మాట్లాడిచిన ఆకాశాన్ని ఆలకించమంటున్నారు మరి ఇప్పుడు దేవుని నమ్మిన ప్రతి బిడ్డ అంటే ఆకాశం అన్నప్పుడు మనకు తెలిసిపోతున్నారు దక్షణలో ఉన్న దేవుని బిడ్డలే వాళ్ళందరినీ ఆలకించమంటున్నారు కానీ భూమికి చెవియోగం అంటున్నారు ఆ యొక్క చెప్తున్నారు అంటే ప్రతి మాటకి దేవుని ఇచ్చిన ప్రతి మాట లోబడి నడుచుకోమంటున్నారు కానీ వాళ్ళకి ఏం తెలియాక మధ్యలో ఉండిపోయినారు ఎందుకంటే వాళ్ళకి సగం సత్యం సగం అబద్ధం తెలుసు కాబట్టి వాళ్ళ అంటే స్టాండర్డ్ గా అనేది ఉండలేకపోతున్నారు వాళ్ళు అందుకే దేవుడే చెప్తున్నారు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసేది వారు నా మీద తిరగబడి ఉన్నారు మరి ఈ యువత వాళ్ళందరూ ఎక్కువ ఉందంటే దేవుని మీదకే తిరగబడ్డారన్నమాట వీళ్ళంతా దేవుడు వాళ్ళని మంచి స్థాయిలో పెడితే వాళ్ళంతా తిరిగిపోయినారు దేవుని వదిలేసుకొని వెళ్ళిపోయినారు అయినా దేవుడు వారి పైన కనికరించి దయచూపించి వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్న సువాత ప్రకటన చేయడానికి ఆయన రాకడ త్వరలో ఉంది కాబట్టి ప్రతి వారు పాపం నుంచి విడుదల పొందడానికి రక్షణకి రావడానికే ఆయన రాకడ త్వరలో ఉందని తెలియచడానికే ఆయన ఇవన్నీ ప్రకటన చేయమని చెప్తున్నారు దేవుడు ఫిఫ్టీ టూలో సెవెంత్ వచ్చినంలో చూసుకుంటే ఎందుకంటే సువాత ప్రకటించుతున్న సమాధానము చాటించుచు సువార్థ మానము ప్రకటించు రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనితో చెప్పుచున్నానని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి చూడండి వీళ్ళు ప్రతిదీ ఎవ్రీథింగ్ త్యాగం చేసుకొని దేవుని కోసము వాళ్ళు వెళ్ళినారు కాబట్టి వాళ్ళ పాదములు ఎంతో సుందరమని అంటున్నాం అంటే చూడండి అవన్నీ చేసింది ఎవరు ఏసుప్రభే ఆయనైనా ప్రతిది అన్నిట్లో సహించినాడు దేవుడు ఆయన ఎలాంటి తప్పు చేయలే ఆయన పరిశుద్ధుడు ఎవ్రీథింగ్ ఆయన చేసిండు ఆయన మాత్రం ప్రతి చోట్ల వెళ్ళినాడు ప్రతి చోట్ల ఆయన శుభార్ ప్రకటన చేసిండే ఎక్కడికి వెళ్ళినా ఏ విషయంలో కూడా ఎన్కడగకుండా ప్రతి వారి ఆపదలో ఆదరించడము ఎవరికైతే సమస్యలు ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల విడుదల ఇవ్వడము కుంటి వారిని గుడ్డి వారిని అందరిని స్వస్థపరచడము ఇవన్నీ ఏసుప్రభు చేసిండు మరి ఆయన పాదంలో ఎంతో సుందరమైనవి అదే రీతిగా దేవుడు మనల్ని కూడా కొంతమంది నేర్పరచుకున్నాడు కాబట్టి ఆయనే వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతాడు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేకపోతారు ఎందుకంటే ఇదంతా నాకు ఎందుకు అని వెళ్ళిపోతున్నారు కానీ లేదు ఇవన్నీ నేను అనుభవించి ముందుకు వెళ్తా అంటే దేవుడు కేవలం ఏర్పరచుకున్న వారి మాత్రమే ఆ సియోని మాత్రమే వెళ్ళగలుగుతారు ఎందుకంటే లాస్ట్ ఐజియా 61 లో మన వన్ టు థర్డ్ వచ్చిన మనం చూసుకుంటే ఐజియా సిక్స్టీ లో సిక్స్టీ వన్ లో వన్ టు థర్డ్ చూసుకుంటే ప్రభువగు యహోవ ఆత్మ నా మీద వచ్చి ఉన్నది దీనులకు సువార్తమానము ప్రకటించు ప్రకటించుటకు ఏవోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయములు గలవారనే వారిని ద్రోణపరచును చేరున్న వారికి విడదలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుతున్నాను మరి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఎందుకు అనంటే ఆ సియోను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారంటే వాళ్ళ మాత్రమే ప్రతిదీ సహిస్తారు అప్పూసులు ఎట్లా సహించినారు ప్రతి విషయంలో వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుధత్వం పొందుకున్నారో ఆ రోజు నుంచి మళ్ళీ వాళ్ళ ఎంత బలంగా అంటే అంత బలంగా రన్ అయింది వాళ్ళ సేవ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అద్భుతాలు చేసిన ప్రతిది ఈవెన్ సాహతం పారిపోవడము బాల్యని వాళ్ళంతా స్వస్థత పొందడము ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినా విజయం పొందినరు ఆ పోసులందరూ అట్లనే ఈ రోజు దేవుడు యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు కూడా మనం కూడా ధైర్యంగా శో అత ప్రకటించగలుగుతాం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట ఎందుకంటే నలిగిన హృదయాన్ని దృపరచడం ఇవన్నీ ఆ సియోను వారికి మాత్రమే దేవుడు ఇస్తాడనమాట ఎందుకంటే వాళ్ళ ఆసక్తి దేవుడి మీద చూపిస్తున్నది కాబట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చి ముందుకు నడిపిస్తున్నాడు మరి దేవుడు అంత గొప్ప దేవుడు అంటే సియోను లో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయబడ్డారనమాట వాళ్ళకి ఇంకా వాళ్ళంతా చూడండి ఈ లోకాన్ని ధృణీకరించుకున్నారు దేవుని వైపు చూసినారు అనేకులు దేవుని యొక్క సత్యంలోకి నడిపించినారు వాళ్ళందరూ వచ్చినారు కాబట్టి ఇంతవరకు మనకు దేవుని యొక్క వాక్యం తెలియజేయబడదు ఒకవేళ ఆ పోస్ట్లే మనకు శువత ప్రకటించలేకపోతే మనకు దేవు దేవుడు ఎట్లా తెలుస్తుంది ఎందుకంటే ఆ దేవుడు ఏర్పరచుకున్న ట్వెల్వ్ మెంబర్స్ ని ఆ ట్వెల్వ్ మెంబర్స్ ట్వెల్వ్ కంట్రీస్ కి డిసై కూడా ఆ డిసైపుల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వచ్చి దేవుని యొక్క సత్యం ప్రకటన చేస్తేనే ఈ రోజు దేవుని యొక్క వాక్యం మన వరకు తెలిసింది అంటే ప్రకటన చేస్తేనే దేవుని యొక్క స్వాత ప్రకటన చేస్తేనే అందుకే ఆలకించుడి అని అంటున్నాడు అందుకే శివను పర్వతానికి ఆయన ఆలో ఎందుకంటే మనం రక్షణలోకి వచ్చినంత మాత్రంలా కాదు కదా మన నుంచి అనేకులు రక్షణకి రావాల అంటే మన దేవుని యొక్క వాక్యము ఎంత విలువైన మాటలు కాబట్టి ఆ మాటలను లోబడి నడుచుకుంటేనే ఇవన్నీ సక్సెస్ఫుల్ అయితే లేకపోతే కాలేకపోతుంది మరి దేవుని యొక్క ఆత్మని దుఃఖించకుండా ఎల్లప్పుడూ ఆయన ఆత్మను ఇంకా సమయం లేదు కాబట్టి ఆయన శోత ఏ విధంగా ప్రకటన చేయడానికి వెళ్ళిపోతూనే ఉండాలి ఎందుకంటే ఎంతో మంది కదా ఆత్మ వాళ్ళ ఆత్మీయమైన జీవితంలో నశించిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు నలిగిన వాళ్ళు ఉన్నారు మళ్ళా వాళ్ళనందరినీ దృఢపరచాల వాళ్ళంతా ఆ యొక్క బంధకం నుంచి విముక్తి పొందాలి అని అంటే సువాత ప్రకటన చేస్తేనే దేవుడు ఎవరు వాళ్ళకి తెలుస్తేనే వాళ్ళనున్న ప్రతిదీ వెళ్ళిపోయి వాళ్ళ రక్షణకి రావడం జరుగుతుంది మరి దేవుడి చిన్న వాక్యం దిండి చేయండి సార్ ప్రార్థన చేయండి క్లోజ్ చేయండి మీ ప్రార్థన వైశుధ్య ప్రేమ దేవాన్ని కలిక బంధనాల ప్రభా కృతజ్ఞతలు తండ్రి సర్వసృష్టికర్త బంధనాల ప్రభావ దేవా ప్రభా మరి ప్రతిరోజు కూడా ప్రభా మీ యొక్క స్వాత ప్రభా మాకున్న అవకాశంలో ప్రభా మేము ఎక్కడైనా కన్నా యొక్క స్వాత ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రభా దేవాయచు ప్రభా నలిగిన హృదయలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రభ వారి దగ్గరికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుండ్రి దేవాయస్రభ ప్రతి వారి కోసమే భారంగా ప్రార్థన చేయాలా ప్రభా దేవాయ ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రభా అన్ని సత్యని మేము ప్రకటనలు చేయాలా ప్రభా దేవాయప్రభా మన నువ్వు ఏర్పరచుకున్న ప్రతి బిడ కూడా మీరు దీవించని ప్రభా ఆశ నింపండి ప్రభా మా అందరినీ కూడా ప్రభా నీ యొక్క లక్షల నలభై నాలుగు వేల మందిలో ముద్రించుకున్నందుకు నీ కృతజ్ఞతలు తండ్రి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ రాజ్యానికి స్థోతున్న తండ్రి దేవాయేస ప్రభా ప్రతి వారికి నీ సత్యని మేము ప్రకటన చేయాల ప్రభా దేవాసీ ప్రభా మేం తొందరగా సిద్ధపడాల ప్రతి విషయంలో కూడా ప్రభా వెనకడుగా వేయడానికి వీలైన ప్రభా ధరంగా నీ తో ప్రకటన చేయాల ప్రభా దేవాస ప్రభా ప్రతిదీ మేము భరించడానికి ప్రభా మరి యొక్క ఆత్మజ్యత మాకు నడిపింపు దయచేయమని ప్రార్థన తండ్రి మాకు సహనము ఓపిక దీర్ఘశాంతం కావాల ప్రభా ఈ వెంటనే మేము చేయగలుగుతాం ప్రభా దేవా ప్రభ చివదినంలో వచ్చేసరికి ప్రభ అందరు ప్రభా మరి ఎంతో మంది ప్రభా ప్రేమని పోగొట్టుకుంటారు ప్రభా ఆ యొక్క ప్రేమ మేము పోగొట్టుకోకుండా నువ్వు ఇచ్చిన ప్రేమని ప్రభా మేము గట్టిగా పాటుపాలుతాండి దివాయసు ప్రభా స్థిరమైన మంచి మాకు దయచండి దివాయసు ప్రభా మరి నీ ప్రేమలో ఆ యొక్క విశ్వాసంలో ప్రభా ఎవ్రీ టైం ప్రభా స్థిరంగా నిలబడేట నిలబడేలాగా ప్రభా మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తుంటండి దేవాయసు ప్రభ ఇక్కడ చూసినా కానీ ప్రభా లోకం అంతటా కూడా ప్రభా ఆక్రమించే ప్రభా దేవా ప్రభా ప్రతి వారికి ప్రభావత్యాన్ని ప్రకటన చేయాల ప్రభ దేవా ప్రతి వారికి ప్రభా గు వారికి ప్రతి వర్డ్ కూడా ప్రభావ వారి దుర్ వాళ్ళంతా కూడా ప్రభావ మారు మర్చుకుంది రక్షణకి రావాల్సిందే ప్రభా నువ్వే ఆత్మకార్యం జరిగించని ప్రభా దేవాయిచు ప్రభావ మరి కూడా ప్రభా సు అది ప్రకటన చేయడానికి వెళ్తున్నాగా ప్రభా వారికి అందరికీ కూడా ప్రభాని అస్తం తోడించి నడిపించని ప్రభా వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి ప్రాంతంలో కూడా ప్రభా దూరాత్మలు పారిపోవాల్సిందే ప్రభ అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ప్రభా అక్కడ మొత్తం సమాధానం కలగాల్సిందే ప్రభా ప్రతి బిడ్డ మారుమర్చి పొందాల్సిందే ప్రభా రక్షణకి రావాల్సిందే ప్రభా నువ్వే నిజమైన దేవుడు తెలుసుకొని ప్రభా ఎల్లప్పుడూ నిన్నే స్తు ఆరాధించి బిడ్డలుగా తయారు చేయని ప్రభా స్తోత్రం నీకే ఉన్నాండి ప్రతి బ్రదర్స్ కుటి మనం మీద తాకాన్ని ముట్టని స్వస్థపరచని ప్రభా వారి కుటుంబం యొక్క అగ్ని కవచాలు వేసి పెట్టండి ప్రభా వాళ్ళందరూ వెళ్తున్నాయి కదా వాళ్ళ ప్రయాణం అంతట్లో మీరే తోడు తోడయ్యుండ నడిపించని ప్రభా నీ యొక్క దూతల్ని వారికి కాపుదలకు దాయించిన ప్రభా నీ యొక్క రెక్కల కింద భద్రపరుచుకుని ప్రభా నీకే స్థూతం నీకే ఉండాలి తండ్రి దివాయిచి ప్రభ నీ యొక్క పనులు ప్రభా మేం నీ యొక్క పనులు మేము నీలం అయిపోవాలండి దివాయ్ ప్రభ ఎవ్రీడే ప్రభా నీ సనితుడు ప్రభా మేం గంటలు కడపాల ప్రభా దేవా ప్రభా ప్రతి చోట్ల గడుపు సాక్షి బిడ్డగా మేము నిలబడాల ప్రభా ఆ విధంగా మమ్మల్ని నడిపించని ప్రభా ఎల్లప్పుడు నీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క నింపండి ప్రభ దేవాయిచు ప్రభ ఎవరిడే నీ యొక్క ఆత్మ్యం పొందుకోవాలి అనేకుల సత్యాన్ని ప్రకటన చేయాలి మీదే తోడ నడిపించండి ప్రభా ప్రతి బిడ్డను కాపాడండి రక్షించండి ప్రభా దేవాభ ప్రతి వారి కూడా ప్రభా కనికరించుకుని ప్రార్థిస్తాం తండ్రి దేవాయచు ప్రభా ప్రతి నీ యొక్క రాకరికి సిద్ధపరచుకోమని ఈచుక్రిస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి పశుతుడు బ తండ్రి మీకు వందనాలైనా సర్వోన్నతుల మీకే కృతజ్ఞతలు ఇస్తాయా ఈ యొక్క ఘర్షణ కాలం మీకు వందనాలు మాతో మాట్లాడి బలపరుషన్ మీకు ఎంత వందనాలు ముఖ్యంగా ప్రభా మీకు నీతి సత్యాన్ని ప్రకటించాలి మీరు మాతో మాట్లాడనాల ప్రభావ ఎంత విషయాన్ని మీకు వ్యాప్తం చేసినంత వందైనా మీకే సమస్తా ఓ ప్రభా ఈ ప్రాంతం ఈ కాలంలో ప్రభాస్ వాటర్ ప్రకటించడం ప్రభుత్వ కష్టతరంగా అయినా కానీ ప్రభావ మీరెంత నమ్మకంగా నమ్మభక్తులు ప్రభావ మీరు జన్మల్ని నడిపించే వాళ్ళండి ఏ కాలానికి ఆ కాలానికి తగినట్లు మీరు విధానాలు నేర్పిస్తుంది నడిపిస్తుంది మర్గాన్ని పెట్టుకోండి మీరు ఆక్రవర్తుగా పరచుకోండి ప్రతి విషయంలో మీ సంగీతాన్ని మేము అందర్ములు లాగా నడిపించిన ప్రధానం చెప్పబడ్డ వాళ్ళని బలపర్చంపరచేసి బలభరితంగా చేయలేదు ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ అద్భుతాలు చేకూర్చండి అయినా భర్తలు తీసుకొని పద్ధతులు తెచ్చండి మరి భవిష్యత్తులను ఆశీర్వించండి వాయిస్ వినిపిస్తుందా వినబడుతుంది పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ తండ్రి ప్రభ ఏసయ్య నీకే వందనాలు తండ్రి ప్రభ నీకే స్థుతులు నైనా స్తోత్రములు తండ్రి గడిచిన కాలం తండ్రి ప్రభ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు దేవ తండ్రి ప్రభ నీ కంటి పాప తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకెంతో వందనాలు నీకెంతో స్థుతులునైనా తండ్రి నీకు ఎంతో స్తోత్రములు ప్రభా అలాగే ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం ముందు తండ్రి నీ సన్నిధిలో నాయన మేము ఉండులాగునా తండ్రి మీరు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి కూడా నీకెంతో వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా నైనా విన్న వాక్యం మా హృదయంలో నాటబడాలా ప్రభా నీ వాక్యమును తండ్రి మేము సాత్వికంతో స్వీకరించాలా మీ యొక్క వాక్యాన్ని మేము శ్రద్ధగా వినాలా పాటించాలా ప్రభా నాయన తండ్రి ఈ లోకంలో ప్రభా నాయన మీరు వెలుగులాగా ఉన్నారని చెప్పినావు ప్రభా కాబట్టి నీ వెలుగుతో ఉన్న మేము తండ్రి మనుషులందరూ ఎదుట ప్రభ మేము సత్క్రియలు మేము కనబరచాలా ప్రభానాయన కాబట్టి నీ వాత్మ మా మీదకి వచ్చి ఉన్నప్పుడు ప్రభా మేము బీదలకు సువార్త ప్రకటించాలా అలాగే ప్రభానాయన తండ్రి దిక్కు లేని పిల్లలను విధవరా ప్రభానాయన వస్త్రం లేని వాళ్ళకి మేము వస్త్రాలు ఇవ్వాల ఆకలి వాళ్ళకి మేము ఆకలి పెట్టాలా ప్రభా తండ్రి మీరు చెప్పినారు ఈ అల్పులైన వారిలో ఒకరికి మీరు చేసినా కానీ నాకు చేసినారా అన్నట్టు అన్నావు తండ్రి కాబట్టి ప్రభ నీ వాక్యము ప్రభా నైనా ప్రతిదీ మేము పాటించాలా ప్రభ ప్రతి ప్రవచనం మేము అర్థం చేసుకోవాలా ఆ రీతిగా మా జీవన విధానాన్ని ప్రభా నీ వాక్యానుసారంగా మేము మార్చుకొని ప్రభ ఆ వాక్యాల ప్రభ మా క్రియల రూపకంగా మేము పాటించాలా ప్రభానైనా కాబట్టే ప్రభా నీ స్వార్థ మేము ప్రకటించాలా ప్రభాయన తండ్రి ఒకరి జనుల జనుల మధ్యనైనా మీరు దివ్య జ్యోతులు అన్నావు కాబట్టి ప్రభాయన ఏ రీతిగా మా పరిచయం కొనసాగించాలా ప్రభానయన తండ్రి మనుషులకి ఎట్లా ప్రభా నీ నీతిని నీ సువార్తని మేము ప్రకటించాలా అనేకులని ప్రభా నీ రక్షణలోకి నడిపించాలా ప్రభా నైనా జీవితంతో మతపరంగా ఆచారబద్ధకంగా జీవించే వాళ్ళందరినీ ప్రభా నీ సత్యం మేము ప్రకటించాలా ఆ రీతిగా నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదరో వారే దేవుని కుమారులు అనబడదురు అన్నవు ప్రభా అవును ప్రభా నీ ఆత్మ చేతానైనా మమ్మల్ని నడిపించండి నీ యొక్క నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రభ తండ్రి వాక్యం నీ మేము ఎక్కువ సమయం ధ్యానించలాగున నీ ప్రార్థనలో ఉండేలాగునా మీరే ప్రభా మీ కృప చూపించండి అలాగే ప్రభానైనా తండ్రి ఇంకా ప్రభానైనా ఏ రీతిగా మా పిలుపును మా ఏర్పాటును నిశ్చయం చేసుకొని ఈ లోకంలో మా బ్రతుకు దినంతా నీ కొరకు సాక్షిగా మేము జీవించాలో ప్రభ మీరే తండ్రి మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి మీ కృపలో తండ్రి బలవంతులుగా మార్చండి ప్రభా నాయన మీరు పరిపూర్ణులు కాబట్టి ఆ దినం మీరు పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభా నాయన సాతాను చేత శోధింపబడి నాయన అపవాదిని జయించినారు ప్రాభ కాబట్టి మమ్మల్ని కూడా నాయన మీ పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చండి మీరు కలిగిన సరళత పవిత్రత పరిశుద్ధత సాత్వికము నాయన ఆశా నిగ్రహము దీర్ఘశాంతము మాకు అనుగ్రహించండి ఆయన నీ ప్రేమ ప్రకారంగా ప్రభ నీ ఆజ్ఞలను నీ యొక్క విధులను అన్నిటినీ మేము శ్రద్ధగా విని ఆలకించి ప్రభ ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునే జీవితం మాకు అనుగ్రహించండి అలాగే ప్రభాయన తండ్రి ఏ విషయంలో కూడా ప్రభ మా మనసు పది విధాలుగా పోకుండా ప్రభ స్థిరమైన ఆలోచనలు స్థిరమైన తలంపులు ప్రభ స్థిరమైన నీ పట్ల జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి అలాగే ప్రభాన్ అయినా అన్నవాళ్ళు కు వెళ్తుండగా మీరే తోడుండండి అనేకులు ప్రభానైనా నీ వాక్యానికి స్పందించాలా ప్రభానైనా ప్రతి మోకాలు ప్రభా మీ ఎదుట వంగుతుందన్నా ప్రతి నాలుక ప్రభ మీరు రక్షకుడని ప్రభానైనా మిమ్మల్ని స్వీకరిస్తారు ప్రాభ ఆ రీతిగా నీ వాక్యం ప్రతి ఒక్కరు ప్రాభ వాళ్ళలో ఉన్న ప్రతి కఠినం పోవాలా ప్రభాన ప్రతి ఒక్కరూ నీ వాక్యానికి విధేయత చూపించి ప్రతి ఒక్కరు ప్రభ నీ యొక్క రక్షణలోకి నీ యొక్క వెలుగులోకి వచ్చుటకు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు ఆ రీతిగా ప్రభా వాళ్ళందరినీ యొక్క బలమైన సాధనం లాగా ప్రభా నైనా మీరు వాడుకోండి ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచెం యొక్క అగ్ని పెట్టండి ప్రభా వాళ్ళకి నోటికి మీరే తోడయ్యుండి ప్రభ అక్కడ మీ నామ్మాన్ని మీరు మైమపరచుకోండి ప్రభ నైనా ప్రభా అలాగే ప్రభ వాళ్ళు వెళ్తున్న రాకపోకల్లో ప్రయాణాల్లో వాళ్ళకి కావాల్సిన ప్రతి సహాయం మీరే అనుగ్రహించండి ప్రతి లై లయపరచండి ప్రభ అపవాది యొక్క ప్రతి తంత్రాలను ప్రభ వాళ్ళు ఎదిరించుటకు ప్రభ వాళ్ళ చుట్టూ మీ వాక్యము మీ యొక్క ఖడ్గమునైనా వాళ్ళకు అనుగ్రహించండి మీ యొక్క అగ్ని ఉంచండి ప్రభా నాయన అడుగు ప్రతి స్థలంలో ప్రభా నైనా తండ్రి ప్రతి చీకటి పారద్రోలి నీ యొక్క వెలుగుతో నింపాల ఆ రీతిగా సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు అన్నవుతాండ్రి కాబట్టి నీ వాక్యమే దివ్య జ్యోతి కాబట్టి వెలుగు కాబట్టి చీకటి ఉన్న ప్రతి ప్రదేశంలో మనుషులు వెలుగులాగా మారాల ప్రభా ఆ రీతిగా వాళ్ళు వెళ్ళే పరిచర్యకి మీరే మార్గము త్రోవ సరళం చేసి అక్కడ ప్రభానైనా నీ జ్ఞానం ప్రకారంగా నీ యొక్క ఆత్మ నడిపింపు ప్రకారంగా సమస్తం ప్రభ నాయనా మీ నామంకు మహిమ ఘనత వచ్చుటకు మీరే ప్రభా ఆ రీతిగా అక్కడ వాళ్ళని మీ వరకు సాక్షిగా లేవనెత్తి తిరిగి ప్రభా నాయన క్షేమంగా ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబాల్లోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి అలాగే ప్రభా నాయన మా భార్య విషయం పట్ల మీరు కృప చూపించినందుకు ఆమెకు మంచిగా డెలివరీ అయిన ఆయన తండ్రి మీరే మంచిగా ఆడపిల్లను అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరికి క్షేమం దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా ఆ రీతిగా ప్రభాన్ అయినా మీరు ప్రతి విషయంలో ప్రభాన్ అయినా తండ్రి మాకు తోడుగా ఉన్నందుకు దేని గురించి భయపడకుడి దేని గురించి చింతపడుకుడి కానీ ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపల ద్వారా ప్రతిదీ కృతజ్ఞతగా పూర్వకంగా తెలియజేయమన్నావు తండ్రి కాబట్టే ప్రాభ మమ్మల్ని ఎన్నడూ విడవని దేయుడు కాబట్టే ప్రభానాయన ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా ఉంటున్నారు ప్రాభ మేము దినములు భయంకరమైన దినములు అయినప్పటికీ ప్రభానైనా కేవలం మీ కృపనే ప్రభానైనా మమ్మల్ని కాపాడుతుంది ఆ కృపనే శాశ్వత కాలం మీ మీ కొరకు మమ్మల్ని సాక్షిగా నిలబెడుతుంది ప్రాభ ఆ రీతిగా మీ యొక్క శాశ్వతమైన ప్రేమ మా పట్ల చూపిస్తున్నందుకు ప్రతి విషయంలో ప్రభానైనా మీరే నాయనా తండ్రి మాకు తోడుగా ఉండనందుకు మీకు ఎంతో వందనాలు ప్రాభ ఆ రీతిగా ప్రభానైనా మీకు మేము నమ్మకంగా అలా మంచి దాసుల్లాగా ప్రభానైనా మేము జీవించలాగా మాకు ప్రతి తలాంతులను ప్రభా నాయన అభివృద్ధి పరుచుకొని నామానికి మహిమకరంగా ఉండులాగునా ప్రభావ ప్రతి స్థలంలో ప్రభా నాయన నీ వాక్యానుసారంగా మేము నడుచుకోలాగునా నేను మేము వినువారు మాత్రమే కాకుండా విని వాక్యాన్ని పాటించేవారిగా ప్రభా ఆ రీతిగా నీ యొక్క దివ్యమైన శక్తి మహిమ మేము నాయన పొందుకొని అనేకులకు మహి మాదిరిగా మేము ఉండటకు ప్రభా మీ కృప సహాయం అనుగ్రహించమని హరితిగా తండ్రి నాయన ప్రభా నాయన విరిగి నలిగిన వారిని బంధకలలో ఉన్నవారిని చెరసలలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని మేము విడిపించాలా ప్రభా నాయన ఆ దినం ప్రభా నాయన మీరు నాయన లేఖనం పట్టుకుంటే ఏషయా ప్రవక్త ఆ ప్రవచనము మీకు జ్ఞాపకం చేయబడింది ప్రభ ఈరోజు నిన్ను పోలి మేము నడుచుకుంటున్నప్పుడు ప్రభా నాయనా మీరు మాలో ఉన్నప్పుడు మాకును అదే లేఖనము అదే జ్ఞాపకము నాయన తండ్రి జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ప్రభా నాయన నీ ఆత్మచేత అభిషేకించబడిన మేము ప్రభా ఆ రీతిగా ప్రభా బీదలకు నాయన ప్రతి ఒక్కరికి నీ స్వార్థ ప్రకటించాలా బంధకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించాలా చెరస్థలలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ చరల నుంచి విడిపించాలా ప్రభా పాడైపోయిన శిథిలమైన ప్రతి స్థలం ప్రతి పట్టణం పురాణం మేము కట్టాల ప్రభా నాయన తండ్రి ప్రతి స్థలంలో నాయన ఈ లోకానికి నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పంపబడితే అని చెప్పినావు ప్రభ ఆ రీతిగా మేము కూడా ప్రతి చోట సత్యమును మేము ప్రకటించాల ప్రభా నాయన ఆ రీతిగా నువ్వే సత్యము కాబట్టి నాయన క్రీస్తును ధరించుకున్న మేము ప్రభా ఇలాంటి శరీర ఆలోచనలు కోరికలు ఆలోచన చేసుకోకుండా ప్రభా మీరు కలిగిన మనస్సును మేము ఆయుధంగా ధరించుకొని క్రీస్తు ప్రేమ ఆ కలవరిశలులో మీరు చూపించిన ఆ ప్రేమను ప్రభ అనేకులకు మేము చూపించలాగున అనేకులకు ప్రభా మీకు మాదిరిలాగా మేము ఈ లోకంలో ఉండుటకు నమ్మిన ప్రతి ఒక్కరిని ప్రభా ఈ మేము నడిపించి ప్రతి ఒక్కరిని నాయనా మీ యొక్క వాక్యం ప్రకటించుటకు మీరేనాయనా మమ్మల్ని అభిషేకించమని తండ్రి మీరే ప్రభా నాయనా తండ్రి ఏ విధంగా ఈ దినాలు చెడ్డవి కాలంలో ప్రభ మేము జ్ఞానంతో నడుచుకోవాలా ప్రభా ఆ రీతిగా మీ జ్ఞానం మాకు సమృద్ధిగా దయచేయమని తండ్రి మీలోనే బుద్ధి వివేకము అన్ని సర్వసంపదలు మీలోనే ఉన్నవి అవన్నీ మాకు అనుగ్రహించి ప్రభ మీ కొరకు సాక్షిగా మమ్మల్ని లేవనెత్తమని అనేకులకు ప్రభాన మమ్మల్ని మాదిరిగా ఉంచమని ప్రార్థిస్తూ నేను మీకే సంపూర్ణంగా లోబడుతూ మీ పరిశుద్ధాత్మకు తండ్రి ప్రాణము ఆత్మ జీవము శరీరము తండ్రి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ పరిశుద్ధ ఏసే కృపాల ప్రభు ఏసీస్తు నామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభు వాక్యాన్ని మహాలలో నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభు మీ ఆగ్లే కట్టడాన్ని పాటిస్తూ ప్రభు మీ నామం మహిమాడమే జీవించే బిడ్డలుగా మీరు తయారు చేయండి ప్రభు ఇంకా ఆత్మీయులకి నడిపించి ప్రభు మీరే మహిం పొంది వచ్చిన ప్రత్యేక బిడ్డను దీవించేసా అన్న ప్రశ్న ప్రభు పరిశుద్ధ ఏసే మీకు వందనాలు ప్రభేసే క్రీస్తునామం బట్టి రజా వాక్యం చేత మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు ప్రభ దేవ ప్రతి ఒక్క హృదయాలలో నీరు కట్టి ఫలింపు దేయండి వాక్యాన్ని దీవెనలు ఆశీర్వాదాలు మీరు కుమనించండి ప్రభ మీ నామం మహిమార్థమై తీర్మానం చేసుకునే ఈ జీవితం ఎవరు కూడా ప్రభ వెనకడు వేయకుండా శ్రమలని చోదనని జయిస్తూ ప్రభ మీ నామం మహిమార్థమై ముందుకు నడిపింపబడల్లా మీరే కృప చూపించి కనికరణించి ప్రభ మీ నామం మహిమార్థమై ప్రభ ముందుకు నడిపించి ప్రతి ఒక్కరిని ప్రభు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామైన ప్రార్థన చేసినాం తండ్రి పరిశుద్ధుడు తండ్రి సర్వోన్నత సర్వ సృష్టికర్త సర్వలోకానికి అధిపతి నీకు పరిశుద్ధ నాము బట్టినైనా ప్రార్థిస్తూ ఉన్నాయల తండ్రి కృపగల మధ్యాహ్న కాల సమయంలో ఆరాధించే కృపను భాగ్యం అయినా కొందనాలు అవునాయన నాకంటే గొప్పవారునైనా యొక్క దినమును చూడలేక యొక్క రోజులు చూడలేక నాకు ఎంతో మందినైనా నీవైతే నీ సజీవమైన రెక్కల కాచి భద్రపరిచిన అయినా అయినా రెక్కల కింద భద్రపరిచి కాపాడుతున్న విధానాన్ని కొందనాలు స్థుతులు స్థూనైనా చెప్పబడిన వాక్యము నచ్చండి మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా మరి అంతేకాదు నాయనప్రభ మరి నాయన ఈ పట్ల మేము నచ్చండి నీ ఆజ్ఞాన మేము ఎలా నడుచుకోవాలో నేర్పించండి అయ్యా అయ్యా స్వార్థ విషయంలో కూడా నాయన మొదటిగా ఎట్లా ఉండాలి ఏం చేయాలి అనేది కూడా నాయన నేర్పించండి నా ఆలోచన నా తలంపులు నత్తండి నాయన మీరు తోడుగా ఉండండి ఆలోచనలు బట్టి తోడుగా ఉండండి మా తలంపులను బట్టి తోడుగా ఉండే అయ్యా మా క్రియలు కూడా నాయనవిగా నాయన ఏది చేయకూడదు అయ్యా అయ్యా నా తండ్రి అలా చేస్తే తండ్రి అయ్యా నేను శిక్ష అర్హులవుతా ఉన్నాయి వాస్తవం నాయన అయ్యా నీవు సత్యదేవుడు కనుక నీ పట్ల మేము సత్యంగా ఉండటానికి నాయన కృప మాకు అనుగ్రహించిన ఆయన అయ్యా మీరు అంతేకాదు నాయన జన కాల వాళ్ళు ఆయన మరి ఆయన నిస్వార్థ విషయమే వెలిచి ఉండగా ఆయన వారి పట్లనైనా మీరు తోడుగా ఉండండి అయ్యా సహాయం చేయండి అయ్యా తండ్రి వారి వారి కంటే ఆయన ముందుగా నీ దూతలను వెళ్ళిన ఆయన వెళ్ళమని నీ ఆజ్ఞాపించిన ఆయన ప్రయాణం పట్ల వారికి తోడుగా ఉండినైనా సహాయం చేయండి అయ్యా చెప్పబడిన వాక్యము పట్లనైనా వారి మరో మనోనేత్రములు తెరవబడిన అయ్యా నువ్వు సత్యదేవుడివి నిజ దేవుడి అని తెలుసుకోగ్నండి వారితో మీరు మాట్లాడండి ఆయన చెప్పుచున్న వాక్యం పట్ల నైనా నీ పనులకు జ్ఞానాన్ని నీ సేవకుల్లో ఉంచండి అయ్యా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు వారి పత్తిని కృపతోడు నడిపించండి అయ్యా ఈ ప్రేరు నాయన కలుసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నేను దీవించి ఆశీర్వించండి కోల వెనకబాటుగా కలవలేకుండా ఉన్న వారిని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించండి యన ప్రతి ఒక్కరి పట్ల నైనా నీ కృపతోడు ఉంచండి అయ్యా ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారి పట్ల కూడా నీ కృప తోడుగా ఉంచాయి అనారోగ్యం ఉన్న వారికి తాకండి నాయన స్వస్థపరచండి వ్యాధి బాధలు ఏంది నత్తండి వారందరి పట్ల నైనా కృప తోడుగా ఉంచి నటి నుంచి మనం సమస్త మహిముని చెల్లించుకుంటూ ఉన్నాము నత్తండి అత్తండి గొప్ప దేవ కలిగిన దేవ ఆయన నశించిపోతున్న ఆత్మల విషయమైన ఆయన నీ సేవకులు ఎంతో ప్రయాస్తూ ఉండగా వారితో తోడుగా ఉండి సహాయం చేయండి ఆయన కృప చూపి ఆదరించి వారు తిరుగు గృహాలకు చేరిన ఆయన అనేకులకు నత్తండి అదే సత్యవాక్యాలకు నత్తండి అయా ప్రతి సేవ నిమిష నిమిత్తము నత్తండి నువ్వు ఏం చేయాలో ఆయన తోడుగా ఉండి నువ్వు సహాయం చేయమని అనేకులు అనేకులకు నచ్చండి నీ స్వార్థ ప్రకటించోడు గురించి నడిపించు ముందున్న సమయాన్ని నేనై చేతులకు అప్పగించుకుంటాడైనా పరిశుద్ధి ప్రార్థన చేసి పొందుకుని పర్ల మన ప్రభు అయిన ఏసి క్రీస్తు కృపా సమాధం నడిపింపు మనందరికీ సదాకాలంతో అయినందుగా ప్రైజ్ ప్రైస్ లో ప్రైస్ లాడుతుంది ప్రైస్